వీరిద్దరి గురించే కదా మనం అందరం ఇక్కడ కోడుకున్నాం వారి కూల్ విషయం కదా మనం ఉన్నది కాబట్టి బైబుల్ వాటికి సంబంధించిన విషయాలు ఏం చెప్తుందో కొన్ని నేర్చుకుందాం నేర్చుకొని మహా అంటే ఒక పది నిమిషాలే అంతకంటే ఎక్కువ లేదు మహా అంటే ఒక పది నిమిషాలు దాని తర్వాత ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు వెళ్దాం కొరతీల రాసిన రెండవ పత్రికలో ఒక వాక్యాన్ని మీకు చూపించాలనుకుంటున్నా కొరతీల రాసిన రెండవ పత్రిక సాధారణంగా ఇక్కడ ఈ భాషలో స్కూల్ ఫండ్లు అంటారు ఇక్కడ ఈ భాషలో తెలుగు స్వచ్ఛమైన తెలుగులో ప్రధానమంటారు కాబోయే పెండి కుమారుడు పెళ్లి కుమార్తె సిద్ధపరచరు పెళ్లికి పెండికి సిద్ధపరచే విధానాన్ని ప్రధానమంటారు తెలుగులో ఈ తెలంగాణ భాషలో కూల్ పండ్లు అంటారు కూల్ పండ్లు పంచుకోవడం అంటాం ఒకరికొకరు అయితే ఇది బైబిల్ ప్రకారంగా కరెక్టే ఎందుకంటే మతైశ్వార్త మొదటి అధినేత చూస్తాము మన ప్రభుత్వ పుట్టక వారి తల్లిదండ్రులు ఇద్దరు ప్రధానం చేయబడ్డట్లు యోసేపు మరియు మరియా వీరిద్దరు ప్రధానం చేయబడ్డట్లు మనం చూస్తాం బైబిల్లో కాబట్టి బైబిల్ ప్రకారం కూడా ఇది కరెక్టే మనం చేస్తుంది కానీ ఒకేగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇతరు విశ్వాసు కాదా ఎందుకంటే బైబుల్ ప్రకారంగా ఇద్దరు విశ్వాసు ఉండాలంటే ఏసులో నమ్ముకున్న వాళ్ళ ఉండాలా లేకపోతే ఏమవుతుంది వాళ్ళ కుటుంబాలలో సమాధానం ఉండదు అన్నట్టు అర్థమవుతుందా కుటుంబాలలో సమాధానం ఉండదు కొట్టుకుంటా ఉంటారు అంత కష్టమే ఈ పూట బాగానే ఉంటారు కానీ దాని తర్వాత కొట్టుకుంటా ఉంటారు ఎందుకంటే ఇద్దరు విశ్వాసులు కాదు కదా ఇద్దరు విశ్వాసులు అయితే కుటుంబం సమాధానంగా ఉంటుంది వస్తా ఉంటే మనస్పార్ధలు వస్తా ఉంటాయి కానీ ప్రార్థనా పూర్వకంగా వాడు అన్నింటినీ సరి చేసుకొని పోతా ఉంటారు అన్నట్టు అది ముఖ్యమై ఇప్పుడు మనుషులు ఒకేంటి అంటే అనిపిస్తుంది ఏంటి తర్వాత ఒక ఒక సంవత్సరం మంచిగా ఉంటది దాని తర్వాత యదవిధి పాత జీవితం కానీ బైబుల్ వాక్యం ప్రకారంగా ఒకసారి ఫెయిల్ అయితే భార్య భర్తలు స్నేహితుల్లాగా జీవించాలింది ఇద్దరు స్నేహితుల్లాగా జీవిస్తూ వారి కుటుంబాన్ని కొనసాగించుకోవాలా దాని తర్వాత బైబిల్ ఏం చెప్తుందంటే జాగ్రత్తగా వినండి కుటుంబము దేవుడు ఏర్పరచుకున్న ఒక చిన్న సంఘం అంటే అదొక చర్చ్ అంట భార్య భర్తలు ఆ కుటుంబము ఒక చర్చితో పోల్చబడుతుంది బైబిల్ కాబట్టి తండ్రి ఒక పాసరాటి తల్లి పాసరామ లాంటిది బైబిల్ ప్రకారంగా కాబట్టి క్రైస్తవ కుటుంబాలన్ని చర్చిలు పూరితిగా చెప్పాలంటే అయితే ఇక్కడ కొరితులు రాసిన రెండవ పత్రికలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఏదంటే ఈ ప్రధానం చేపడేది ఏంది అనేటిది ప్రధానం లేక పూల్ పండ్లు అనేటిది ఏంది ఇక్కడ చెప్పబడింది సరే మన మన తెలుసు ప్రకారంగా ప్రధాన పూల్ పండ్లు అంటే ఏంటంటే ఇరు ప్రాకాల ఏం చేస్తారు పండ్లు తీసుకొస్తారు మిఠాయి తీసుకొస్తారు బట్టలు తీసుకొస్తారు ఒకరికొకరు పంచుకుంటారు కదా అక్కడికి అయిపోయిందా కానీ అక్కడికి కాలేదు బైబిల్ చెప్తుంది బహుతేటగా ఈ పూల్ పండ్ అనేది ఏం అనేది చూడండి ఒకసారి నేను చదువుతాను కొరసీలు రాసిన రెండవ పత్రిక పదకొండవ రెండో విషయంలో ఉంది దీనికి సంబంధించింది రెండవ వచనంలో దేవ ఆసక్తితో మీ ఎడలా ఆసక్తి కలిగి ఉన్నాను కాబట్టి దేవుడి గిడల గురించి ఎంత ఆసక్తి దేవుడికి ఉంది అనేది పౌరు భక్తులు జ్ఞాపం ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటామో దేవుడికి ఎంతో ఆశ అంట దేవుడికి ఎంతో సంతోషం అంట కాబట్టి వీరిద్దరు ఈ రీతిగా కూర్చోడం కూడా దేవుడికి ఇష్టమే మీకందరికి ఇష్టమే కదా మీరు ఈ రీతిగా కూల్ పనులు చేసుకోవడం మీకు అందరికీ ఇష్టమే కదా అందుకే ఎంతో దూరం నుంచి వేరొచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా అదేక్కడా నారాయణ మహారాష్ట్రీదర్ దగ్గర కర్ణాటక చాలా దూరం కదా మీరు చాలా దూరంతో ఎంతో ఆసక్తి వచ్చారు ఇక్కడికి వీళ్ళిద్దరు ఈ కూల్ పళ్ళు చూస్తామని కదా మీకే కాదు చూడండి దేవుడికి కూడా ఇష్టం అంట మాకు ఇష్టమే అందుకే మేము కూడా చాలా దూరం కలిసాం అసలు ఎక్కడెక్కడ వెతుక్కుంటూ వస్తాం ఈ రోడ్లు అసలు నాకు తెలియదు ఏరియా హైదరాబాద్ లోనే ఉంటున్నాయి కానీ మీరు ఆ కనీసం నుంచి వచ్చారు నేను ఇక్కడ ఇక్కడ ఉంటే కూడా వెతుక్కుంటూ ఎక్కడ బ్రదర్ ఎక్కడ బ్రదర్ అని ఎక్కడెక్కడ తిరుక్కుంటూ వచ్చినాం కానీ చివరికి ఎందుకు వచ్చినాం ఎంతో సంతోషంతో వీళ్ళిద్దరి కూలిపాండ్ చూడదామన్నది వాటి బైబుల్లో ఏం చెప్తుంది చిన్న వాక్యం ఎక్కువ ఏం లేదు ఇక ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఈ బ్రదర్ ఎంత పేరు మా ఫాస్తం చెప్తాను చేస్తామని మీకు కూడా మంచి ఫాస్టర్ త్వర త్వరగా చేపిస్తుండీ ఇక్కడ ఏమంటుంది రెండో అసలు బ్రదర్ దేవాసక్తి ఆసక్తితో చూడండి మీ ఎడ ఆసక్తి కలిగింద మనందరి విషయంలో ఒక ఆసక్తి కలిగి దేవుని సేవకుడికి దేవుడికి కూడా ఏంటో ఆసక్తి చూడండి ఇక్కడ ఎందుకు ఇప్పుడు బాగా వినాల మీరు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వినాల ఎందుకంటే ఇది కేవలం వాళ్ళ గురించే కాదు ఇక్కడ మీరు వచ్చినందుకు మీకు కూడా ఇది వాక్యం వర్తిస్తారు ఇది దేవుని వాక్యం కాబట్టి అందరికీ వాక్యం వర్తిస్తారు ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు ఆయన ప్రతి శరీరికి ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట నువ్వు విన్న రోజు నీ జీవితంలో సమాధానము శాంతి అద్భుతాలు జరుగుతూ నీ కుటుంబంలో సమాధానం ఉంటది మీ పిల్లల జీవితాలు బాగుంటాయి మీ భార్యాభర్తల జీవితాలు బాగుంటాయి మీ కుటుంబంలో ఎక్కడ ఆనందం ఉంటది ఈ వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తా నీ హృదయంలో ఇది కుల మార్పులు కాదు మత మార్పులు అసలే కాదు నీ హృదయం మారాల ఆయన కోరుకుంది అదొకటే అనవసరంగా తప్పిదం చేస్తున్నారు కానీ నీ హృదయ మారాలు అంతే పాపం జీవితాల నుంచి బయటికి రావాలా పరుషితంగా తయారు కావాలా ప్రభు నేను పుట్టుగానే పాపం మీద పుట్టిన వాడని ప్రభావ పుట్టిన దానం ప్రభావ నన్ను నీ విడిగా స్వీకరించు ప్రభు అంటే చాలు చిన్న ప్రార్థన అలా ఏటలు ఇచ్చడం లేదు కొబ్బరికాయలు కొట్టడం లేదు క్యాండీల్స్ వెలిగించడం లేదు కేవలము నీ హృదయం మారితే చాలు నీ జీవితం ప్రభు సమర్పించుకుంటే ఆయన నీ జీవితాన్ని నడిపిస్తాడు లేకపోతే నీకు ఎప్పుడు కిరికీరే ఇంట్లో కుటుంబంలో సమాధానం ఉండే కొట్టుకుంటా ఉంటారు సాయంత్రం వస్తే కొట్టుకుంటా ఉంటాం చేస్తే అలసిపోతా ఉంటాం అలసిపై పరిగెత్తా ఉంటాం అలసిపై ఇంటికి కానీ ప్రభు వాక్యం వింటే మీకు సమాధానం వస్తాయి ముఖ్యంగా మీరిద్దరి గురించి ఈ వాక్యం ఏం చెప్తుందో చూడండి సేవా జీవితంలో లేక దేవుడి పిల్లలని మనము దేవుడిని ఎట్లా సమర్పిస్తామనేది ఇక్కడ ముందు చూడండి మరోసారి చదివేవారేనా ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే చూడండి ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పి చూడండి చాలు బ్రదర్ మిమ్మల్ని ప్రధానం చేసే తిని అంటే ప్రధానం అంటే పూల్ పాండ్ అన్నా ఇంతవరకు కాబట్టి పూల్ పాండ్లు అనేది ఎవరికి జరుగుతుంది అంటే ఇక్కడ ఉంది పవిత్రురాలైన కన్యక ఫస్ట్ పాయింట్ పవిత్రురాల కన్యక దాని తర్వాత ఒకడే పురుషునికి ఒకటే పురుషునికి అంటే ఒక కన్యక ఒక పురుషునికే ప్రధానం భయం చెప్తుంది ఎందుకంటే భయం ప్రకారంగా ఒక్కడే పురుషుడు ఒకరే స్త్రీ వీళ్ళు జీవితాంతము ఒక్క శరీరం లాగనే ఉండాలని చెప్తుంది వాక్యం కాబట్టి ఇప్పుడు ఆ సిస్టరు పవిత్రరాలుగా దేవుడికి సమర్పిస్తుంది దేవుడికి సమర్పించుకుంటున్న పవిత్రులు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలా యేసు ప్రభుని స్వీకరించకపోతే నీలో పవిత్రత లేదు నువ్వు ఎంత ప్రయత్నించినా నీకు పవిత్రత రాదు అది ఈ పాయింట్ చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆ సిస్టర్ పవిత్రుడు అన్న ఈ బ్రదర్ గురించి సాక్ష్యం ఇదక వాళ్ళ ఫాస్ట్ చెప్తున్నాడు ఈ చర్చ్ ఫాస్టర్ ఆ బ్రదర్ చాలా మంచిోడు బ్రదర్ నాకు తెలుసు బ్రదర్ అని ఆయన గురించి సాక్షిస్తున్నాడు చూడండి నాకు తెలియదు వీళ్ళ ఎవరు వీళ్ళిద్దరు ఎవరు తెలియదు కానీ అక్కడ కూర్చుంటే ఆ పక్కన నా పాసా పాసాలు వచ్చి చెప్తున్నాడు నాకు వేరే మీటింగ్స్ వెళ్ళిపోతున్నాను ఈ బాధ చాలా మంచి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే చూడండి వాళ్ళిద్దరు పవిత్రులకు ఉన్నారా లేదా ఎవరు చెప్తున్నారు పాస్టర్ సాక్ష్యమిస్తున్నాడు వాళ్ళిద్దరు రక్షణ బంధున్నారు వారి జీవితాన్ని సమరకున్నారు పరిశుద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ వాట్యకి తగినట్లు వాళ్ళిద్దరు పవిత్ర కనక ఒకడే పురుషునికి వాళ్ళు ప్రధానం చేయబడుతున్నారు ఇప్పుడు దానికి మీరందరూ సాక్ష్యం అర్థమవుతుందా మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారంటే ఏదో పండగ కొరకు కాదు మీరందరూ దీనికి సాక్ష్యం రేపు ఏం జరిగినా మిమ్మల్ని పట్టుకుంటారు అర్థమవుతుందా రేపు వాళ్ళు కొట్లాడుకున్నా మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే మీరు వచ్చిన వాటి పంట ఇప్పుడు అర్థం అవుతుందా కూలిపాడు అంటే ఏదో కూర్చే కాదు అదే ఖుషి ఖుషి వచ్చి చేసుకుని పండుగ పంచుకొని అన్నం దిని పేరు వాళ్ళు సరిగ్గా లేకపోతే మీరే బాధ్యత అర్థమవుతుందా వారి కొట్లాడుకుంటే మీరే పోయి సమర్థించాలా వారి వాళ్ళు వండుకోకపోతే మీరే ఉండాలా తింపి అలా తినిపిస్తారా కాబట్టి చూడండి బైబిల్ వాక్యం ప్రకారంగా వీళ్ళిద్దరు ఏ రీతికైతే పోల్పాట్లు చేసుకున్నారో రక్షింపబడిన మనం అంటే ఏ సొంత రక్షణ స్వీకరించిన మనం అందరము అందరము ఇక్కడ మనమంతా ఒకటే కన్యాకళాన్ని ఉన్నమాట అంటే చర్చ్ అంటే బిల్డింగ్ కాదనండి ఇప్పుడు నాకు అర్థమైంది చర్చ్ అంటే బిల్డింగ్ కాదు చర్చ్ అంటే ఒక కన్యక రక్షణ బంధం మనం అందరము పెళ్లి కుమార్తె లాగా ఉన్నామంటేసు మనకి పెళ్లి కుమారుడు ఎంత బాగుంది తినడానికి ఎక్కడో విన్నారా దేవుడే నీకు పెళ్లి కుమారుడు లాగా పెళ్లి కుమార్తె చేసుకుంటున్నాడు అంటే నీ లెవెల్ ఎక్కడ ఉంది చూడండి నీకు పెళ్లి కుమార్తె లెవెల్ ఇచ్చాడు దేవుడు సృష్టికర్త అంత స్పెషల్ గా వాక్యం కాబట్టివల్ ఈక్వల్ అన్నట్టు ఏసు దేవుడు అక్కడ నుంచి దిగొచ్చి మనల్ అందరినీ తన భార్య తయారు చేసుకున్నాడు ఈ వాక్యం ప్రకారం కాబట్టి మీరిద్దరు ఏ రీతిగా అయితే భార్య భర్త లాగా కాబోతున్నారో మనం అందరం కూడా అట్లనే యేసు ప్రభుత్వ భార్య లాగా ఇంతమందికి మంచిగా చెప్పండి నాకైతే చాలా మంచిది వాక్యం అర్థమవుతుందా ఈ లోకంలో కొంతకాలమే మనం ఉండేది కానీ శాశ్వతంగా మనం ప్రభుత్వ పనులు అంటే మనకి దేవుడు తన పక్కన నిలబడే లెవెల్ ఇచ్చాడు కేవలం నీ పాపాలు క్షమించబడడం వలన అందుకే నీలో ఇంకా నువ్వు ఇంకా ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకోకపోతే ఇంతకంటే మంచి టైం నీకు ఉండకపోవచ్చు రేపటి ఈ దినమే మంచి దినం రేపు ఎవరు చూసి చూడలేరు కాబట్టి ఈ రోజే ముఖ్యమైన దినం కాబట్టి నీ జీవితాలు ప్రభువు సమర్పించుకోండి అందులో ఏం లేదు కేవలం నీ హృదయం మార్చుకోవాలంటే పాపములు పుట్టిన వాడను పాపములు పుట్టిన దానను కాబట్టి ప్రవ్వ నా పాపం క్షమించినైనా నీ విడగా చేసుకో ప్రవ్వా అన్న చిన్న ప్రార్థన సూక్ష్మంలో మోక్షమట మోక్షమట ఇదే ప్రార్థన కాబట్టి వీరిద్దరిని ఆ మనుషులు కాదు జతపరిచింది దేవుడే జతపరచుడు ఈ వాక్యం ప్రకారంగా నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారా వీరిని మనుషులు కాదు దేవుడే జతపరచిందని ఎందుకంటే ఇద్దరు రక్ష ఇద్దరు ప్రభు నమ్ముకున్నవారు కాబట్టి వీరిద్దరు ఈ రీతిగా జీవించడము వార కావడము దేవుడికి ఇష్టం అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేసి కాబట్టి వీళ్ళు ఎటు పురుషుడు ఆ సిస్టర్ ఏం చేయాలా ఒకటే పురుషుడు అంటే తన భర్త కాబోయే భర్త వీరిద్దరే తర్వాత చూడండి బాగా అర్థం చేసుకోండి పెండ్లీ అయ్యేంత వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పెళ్లి ఎప్పుడు డిసైడ్ చేసుకోవడానికి నాకు తెలియదు కానీ పెండ్లీ అయ్యేంత వరకు వీళ్ళిద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దుష్ట శక్తులు శక్తులు పనిచేస్తా ఉంటాయి అందుకే మేమేం చేస్తామంటే రెండు ఒకసారి కలిపిస్తాం ప్రధానము పెళ్లి రెండు కలిపిస్తాం లేకపోతే కొంచెం టైం ఇస్తే సైతం దూరుణి చూస్తూ వాడు వాటి పని అది దుష్ట శక్తులు దూరం అందుకే వాళ్ళ టైం ఇవ్వద్దు మనం లేట్ చేయద్దు ఏమి లైఫ్ లో మనం అంతా లేట్ చేస్తూ ఉంటాం ప్రతిదీ లేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు వాడు ముహూర్తం పెడతాడు వాడు వాళ్ళ మతంలో ముహూర్తాలు పెడితే ముహూర్తానికి దాటిపోతే వాడు అంటాడా ముహూర్తానికి దాటిపోతే అశుభం అంటాడు అప్పుడు బయపెత్తు ఉంటారు మన దగ్గర ప్రశ్న పనికి థ్యాంక్ యూ సార్ ఎవరిక్రా వీళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చినారు మళ్ళీ అందరం టైంకి వచ్చిన్నా వీళ్ళందరు పిల్లలందరూ మంచి ముందుకు వచ్చి వచ్చినారు కాబట్టి ప్రతిదీ టైంకి చేయాల మనం దేవుని బిడ్డలం కదా ప్రతిదీ పర్ఫెక్ట్ టైంకి చేయాలని నేను ఇంకా ముగించేస్తున్న వాక్యం కాబట్టి ఈ విషయాన్ని మీరు మొదటిసారి జ్ఞాపకం చేసుకోండి వీరిద్దరు భార్య భర్తలు కావడము మీకు అందరికి ఇష్టమే అని మీరు సాక్షిస్తున్నారు అంతే కదా మీకు అందరికీ ఇష్టం ఇక్కడ ఉండవాలి బ్రదర్ మీకు మీకు కదా సిస్టర్ ని భారీగా చేసుకోవడం సిస్టర్ మీకు ఇష్టమేనా చూడండి మీ అందరి సమస్య లో వాళ్ళకి ఇష్టమని వారు ఇద్దరిద్దరు చెప్పుకున్నారు కాబట్టి దానికంతా మీరు సాక్షులు కాబట్టి మనం చిన్నగా ప్రార్థనతో ముగ్గుతాం పరిశుద్ధు దేవా మీకు వంద్రభ ఇద్దరిద్దరు పచ్చము ప్రభా మాకే కాదు ప్రభావ మీకు కూడా ఇష్టం కాబట్టి మీకే వాళ్ళ తెలుసుకుంటాం జీవించాలి ఒకరుషుడు ఒకటే స్త్రీని వివాహం చేస్తాడు బైబిల్ సరిస్తాం అందులో తని కలిసిమెలిసి జీవించాలా శాశ్వత కాలం జీవితాంతము ఇద్దరే జీవించాలా ఎటువంటి కష్టాలు ఎటువంటి శ్రమలు ఎటువంటి బాధలు కలిగిన విడిచిపోయింట్ లేదు బైబుల్ లో లేదు విడిపోయాడు ఈ లోకంలో ఉద్యమ కాని కూడా బైబుల్ ప్రకారంగా విడిపోయాడు లేదని మీరు మాత్రం మాట్లాడుతారు కాబట్టి మీరు సంపూర్ణంగా సమర్పించారు కావాలా మీ ద్వారా గొప్ప సేవకులు ఈ లోకంలో రావాలా అని నేను ప్రార్థిస్తున్నాను నేను మధ్యాహ్న కాలంలో మీరే మేము అండి ఏ తగిన కార్యక్రమాలలో మీరే ఆధిపత్యం అనిపించమని ఏ స్వీకరిస్తున్నానో ప్రార్థిస్తున్నా తల్లి అంగనాలు మార్చున్నా hey. తీసుకుంట రాధిక సిస్త ప్రార్థన చేస్తారు దండల కోసం దండ దండల్ని దండల్ని ఒక రింగ్స్ చేస్తుంది ఒకటి దండలకి రింగ్స్ ప్రార్థన చేస్తున్నా సూచకా <candies canvi> <energy> ఇక్కడికి వచ్చేసి దాండా ప్రార్థన చేసేసే ప్రార్థన చేసేది పైకి చెరకటిచ్చేసేసా ప్రార్థన చేస్తారు చిన్న వాళ్ళు జిల్లా రావాలి ఈ మధ్యాహ్న కాలం అందులో యేసుప్రభండి పరిశుద్ధాత్మ నడిపించి దయచేయండి ఆటంకాన్ని గర్తించి ప్రత్యేక దాంట్లో మీరే తోడే నడిపించే విజయం దయచేయడం మీరే కర్జు మన మధ్యలో దీపాడు అంటే కొంచెం వెనక్కి ముడేస్తుంది పెట్టుకోండి డ్రింక్స్ పెట్టుకోండి డ్రింక్స్ పెట్టిన తర్వాత మిగతా డ్రింక్స్ పెట్టుకోండి ఫస్ట్ తర్వాత కేక్ రింగ్స్ నువ్వు తీసుకో ఫస్ట్ తీసుకోవ్ తీసుకోండి కొంచెం మందికి వచ్చి అన్న మీరు పెట్టండి ఇక్కడ చూడమ్మా ఇక్కడ చూడమ్మా చూసుకుంటా పెట్టి చూడాలి కనిపించాలా ఓకే రైట్ చెడ్ చే అక్క మీరు పెట్టండి ఇప్పుడు మీరు పెట్ట మీరు పెట్టండి రాజా కొద్దిగా స్మైల్ చేయండి సాయి రామ్ సాయి రామా అన్న స్మైల్ చికెన్ సరే ఏ కార్యక్రమము మన మధ్యలో శ్రావణ్ నగర్ చేతుల మీద దానికి ముందు చిన్నగా దీపాసీత ప్రారంభం చేస్తారు పరిశుధ్ర ప్రేమ సేవ కొడుకు అండి దేవాళ్ళని వండాలు కృతజ్ఞతలు ఏతరచిన ఈ యొక్క జంట మీరు దేవించండి ఆశీర్వాదం ప్రభా ఏచు ప్రభావరు కూడా ప్రభా నీ యొక్క సేవల ప్రభావ అభిషేకించి వాడబడాల ప్రభా దేవాభ మరిక్కడ ఈ యొక్క కార్యక్రమం కూడా ప్రభావ మీ యొక్క హస్తం తోడించి నడిపించమని ఏచూకృష్ణకొచ్చిన మన మధ్యలో శ్రావణ్ బిల్ల కేమం స్టార్ట్ చేసి ఇద్దరికి తినిపిస్తారు ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ మాస్క్ చూడండి చూడండి శిబీ నారాయణ శిల శారాజు నారే mukale ni nanu nenko ni aapi yoru to raaju ఆశీర్వాదం తీసుకుందాం అందరూ కళ్ళు మూసుకొని దయచేసి సూత్రం ప్రభా పరిశుద్ధుల గొప్పదేవ సర్వశక్తి మంతురానికి వందలీస్ అయ్యా ఈ కార్యక్రమం ప్రభావం మాకు సహాయకులు నటించినారు ఎరువుల ప్రభా సాం సవంత వందాలిసు ప్రభా వారి జీతంలో ప్రభావం నూతనమైన కార్యం జరిగించు ప్రాధిష్టం మీకు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి ప్రతి చోట ప్రభావం నీతిని సత్యాన్ని ధైర్యంగా ప్రకటించి బిడ్డలుగా తయారు చేయండి కుటుంబాల ప్రభావం కట్టించడానికి వందాల ప్రభా వాళ్ళ భవిష్యత్తుని దీవించండి ఇలాంటి శీక్ర శక్తులు పనిచేయకుండా సైతం అంధకార శక్తులు క్రీస్తువు దుషక్తు ముట్టడా వీలేదు యేసు క్రీస్తు ఆజ్ఞాపిస్తున్న ప్రభావ ఈ బిడ్డల చుట్టూ అగ్ని కంచేసి మీ దూతల కాపలు గైచేయండి వచ్చిన బంధువులు కుటుంబ సభ్యుల దీవించండి ప్రతి ఒక్క రక్షణ మార్గం దయచేయండి నా దేవా దాంట్లో ప్రభావ విజయవాడ ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రభావ ముఖ్యమైన ప్రభావిరు అక్కడ సమీపించింది ప్రతి ఒక్క రక్షణ పొందాలి వచ్చిన వాళ్ళందరూ మీరు ఆశీర్వదించే రక్షణ మార్గం దయచేసి ఈ కార్యక్రమం తోటి మీరు మాకు సహాయకులు నడిపించారు వాకింద మైంపదాన్ని అందాలి ప్రభావ గొప్ప వాక్యం ప్రపతిని ఫలింపజేసి వాక్యా జీవించే బిడ్డలుగా తయారు చేయమని త్వరలో రాను యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు ముఖ్యంగా ఇద్దరు సాయి రామ్ దంపతులకు కూడిచ్చిన ప్రతి బంధువులకి ప్రతి సదాకాలం తోడైనా గాక ఆ మేన్ హలో పెద్ద మంచి మీరు దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏమని చెప్పను కనువరి ప్రేమను ఎంతని చెప్పను నా ప్రేమలో ఏమని చెప్పను కనువరి ప్రేమను ఎంతని చెప్పను నా ప్రేమలో మీ పాడలే మీ పాడలే